ప్రార్థన చేశాను పరిశుద్ధ వరకు మా తండ్రి ఏ స మీకు వర్ణాలైనా సర్వనతురకు మా దేవ మీకు స్తోత్రాలు ప్రవ్వ సమస్త సృష్టికి మూలకారక మా తండ్రి మీకు వర్ణాలను అయినా ప్రవ్వా ఈ యొక్క దినమంతా చేత నడిపించినారు మీ యొక్క సరిది నడిపించినారు మీకు వర్ణాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే సిద్ధపడుతుండగా ప్రవ్వా మా హృదయలను పరిశీలించండి ప్రవ్వా ఓ ప్రవ్వా మా హృదయంలో ఇంకా ఏమన్నా ఆయాసకరమైంది ఉంటే అది చూపించండి ప్రవ్వా దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ కనికరం మేము పొందుకోవాలా మీ కృపలు మేము జీవించాలా అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని సాయంత్రాన్సానం మేము ప్రార్థిస్తున్నాం ఆయన ప్రవ్వా యథార్థతతో పరుశుతతో మీ కొరకు మేము జీవించాలి ఈ లోకంలో ఈ లోకపు వ్యవస్థ మొత్తం తారుమారు మీరు ఎన్ని సమస్య నుంచి మా తాను మాట్లాడుతున్నారు ప్రతి స్థితి పతనం మీరు మాకు హెచ్చరించినారు కాబట్టి అవి మాకు ఆశ్చర్యంగా లేవు ప్రవ్వా ఎందుకంటే మీరు ముందుగానే మా మాట్లాడారు ప్రపంచంలోని ఆర్థిక స్థితి పతనమైపోతుందని ప్రభుత్వ స్థితి పతనమైపోతుందని మతపరమైన స్థితి పతనమైపోతుందని కుటుంబస్థితి పతనమై పతనమైతుందని అనేక పర్యాలు మీరు మాతాన్ని మాట్లాడుతున్నారు ప్రవ్వా చివరి సమయానికి వచ్చేపటికి అంతా భక్తిహీనతకి దిగజారిపోయింది ప్రవ్వ లోకంలో అది మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నడిపిస్తున్నారు ఇంతకాలం కాబట్టి మేము ఆశ్చర్యపోతలేం ప్రవ్వా మా బాధ మీ బిడ్డలు ఈ యొక్క సతీణి వారికి ఎటువంటి ఏ రూపక్కనన్నా వీటన్నిటిని మేము ప్రకటించాలా దాన్ని ప్రకటించలేకపోతున్నాం అన్న బాధ మా మమ్మల్ని వెంటాడుతుంది మీ కాడి సులువైందే కానీ దాన్ని ప్రకటించి దాన్ని మోయడానికి ప్రకటించడానికి మాకు సమయము సరిపోతలేదు ప్రవ్వా ఈ లోకపు పనుల నిమగ్నం అయిపోతున్నాం మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం రోషం కలిగి పౌరుషం తెచ్చుకొని ప్రభావ వీటన్నింటిని మేము అనేకలకు ప్రకటించాలా గొప్ప మరణకాండకి సిద్దమవుతున్నారనైనా పోయిన వారం నుంచి మీరు మా తను అదే విషయం మాట్లాడుతున్నారు వాటిని పోషించమని మీరు మమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి ఆసక్తితో ఆ పని మేము చేయలాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం ఈ లోకపు స్థితి మొత్తం తారుమారైనా గాని ప్రవ మేము దేని విషయంలో భయపడము దేని విషయంలో చింతించం ఎందుకంటే తగిన పోషణ మీరు మాకు అనుగ్రహిస్తారని మేము విశ్వసిస్తున్నాం మేమింకా అనుమానించం అనుమానకు దురాత్మని వేసిన పాత్రలో బంధించండి ప్రవ్వా జగరే గ్రంథంలోని పదకొండవ అధ్యాయ ధ్యానిస్తుండగా ఈ దినం మీరు మాతో మాట్లాడండి ఆ సతలం గ్రహించినాగ మా యొక్క ఆత్మీయతలను విప్పండి వీటన్నింటిని మేము జ్ఞాపకం చేసుకోవాలా నిమ్మరు వేసుకోవాలా తలపోయాలా ప్రవ్వా వాటిని మరచిపోకుండా భద్రపరచుకోవాలని అటువంటి జ్ఞానాన్ని అటువంటి ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ దాకా ఎవరు సిద్ధపరచుకోవాలి ప్రవ్వా ప్రతి బిడలని ముట్టండి స్వస్థపరచండి ఆశ్రయించండి ఆటంకాలను కొట్టివేయండి ప్రవ్వా ఫిట్నెస్ దేయండి ప్రవ్వా మంచి ఆరోగ్యం దయచేపు మంచి ఆహారం అనుగ్రహించమని ప్రార్థించినాం మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరే మా శరళాన్ని స్వస్థపరిచి మీ పని కొరకు మళ్ళీ నడిపించుకోమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి హలలియ ఈరోజు ఇరవై రెండవ తారీఖు నవంబర్ రెండు సంవత్సరం దీన్ని బాబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ అంటాం మనం ఈ లోకం అంతా యుగ సమాప్తికి వచ్చేపడికి బబులన్ లాగా తయారవుతుందని ప్రభు మనల్ని హెచ్చరించి జకరే గ్రంథము ఆరో అధ్యాయంలో కూడా మనం ఆ విషయాలను చూసినాం చివరికి అన్ని బబులోనికే బయలుదేరుతున్నాయి సీనారు బబులోను బబులోను దేశానికి సీనారు రాజధానిగా ఉండే గతంలో నిమ్రోజు అదే ప్రాంతంలో పెద్ద గోపురాన్ని కట్టిండు కదా నిమ్రోజు సీనారు ప్రాంతంలో కాబట్టి బబులోను రాజ్యానికి అది రాజధానిగా ఉంది చివరికి ముగ్గురు స్త్రీలు ఆ రాజధానికి వెళ్తున్నారన్న విషయాన్ని ప్రభుమంతను మాట్లాడాడు కాబట్టి స్త్రీ అన్నప్పుడు క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ప్రపంచమంతటా దేవుని బిడ్డలు తిరిగి బొబ్బులోనికి బయలుదేరినారు ఒక స్త్రీ ఎందులో కూర్చున్నది తూములో కొల తూములో గంపలు కూర్చున్నది ఇద్దరు స్త్రీలు రెక్కలు కలిగిన స్త్రీలు ఎగురుకుంటే దాన్ని మోసుకొని వెళ్తున్నారు ఆకాశం తట్టు ఎక్కడికి వెళ్తున్నారంటే దేవుడు మాట్లాడుతున్నారు దూత్ దూత మాట్లాడుతున్నాడు మన ప్రభు మాట్లాడుతున్నాడు మీరు షీనాడు ప్రాంతానికి దానిపై స్థిరపరుస్తున్నారు స్థాపిస్తున్నారు కొంతకాలానికి దాన్ని స్థాపిస్తారు అక్కడ కాబట్టి ఆ కాలము మన దినానికి పరిపక్వం చెందుతుంది ప్రపంచమంతటా ఆర్థిక స్థితి స్థిరపరచబడుతుంది ఓ రీతిగా అంటే అర్థమేందంటే ఈ లోకతీతమైన ఆర్థిక స్థితి స్థిరపరచబడుతుంది దేవుని విధానాలకి భిన్నంగా అంటే దేవునితో మాకు పని లేదు దనమే మా దేవుడు అన్న స్థితికి స్థిరపరడం అనేది దాని అర్థం కాబట్టి వాళ్ళు అక్కడ పోయి ఒక ఆర్థిక స్థితిని స్థాపించిండ్రు అన్న విషయాన్ని ప్రభు మనక్కడ మాట్లాడిండ్రు దాని తర్వాత పదకొండవ అధ్యాయం వచ్చేపటికి బబులోని స్థితి ఏరీతిగా ఉంది అంటే ఈ రోజు మతపరమైన స్థితి రెండు విషయాలు బాగా అర్థం ప్రకృతి సహజంగా ఈ లోకం బబులోనే ఎందుకంటే చల్పిడిగా మనుషుల జ్ఞానము తెలివి విజృంభిస్తుంది ప్రపంచమంతట వింత వింతలు వింత వింతలు అన్ని కనుకుంటున్నారు మనుషులు రకరకాల వస్తువులు కనుక్కుంటున్నారు అంటే తెలివి అధికమైపోతుంది ధాన్యాల ప్రవచన ప్రకారంగా యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మనుషుల్లో తెలివి అధికమైపోతుంది పిల్లలను చూస్తే వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారు వాళ్ళ ఆచరణలు ఆలోచనలు ఆ రీతిగా ఉంటాయి కాబట్టి మనుషులు అధికంగా తెలివిని సంపాదిస్తున్నారు గాని జ్ఞానాన్ని కోల్పోతున్నారు మన ప్రభు జ్ఞానానికి సాదృశ్యం మన ప్రభు జ్ఞానం కాబట్టి బుద్ధి జ్ఞానములు ఆయనలోనే గుప్తం సర్వసంపదంలో ఆయనలోనే గుప్తం అయినాయి కాబట్టి ప్రభుని స్వీకరించకుండా ఈ లోకాన్ని స్వీకరించడము తెలివిని స్వీకరించడం హవ్వ చేసిన పని అదే కదా తోటలో మంచి చెడు అను తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఆమె స్వీకరించింది జీవ వృక్ష ఫలాన్ని తృణీకరించింది కాబట్టి ఆ రోజు నుంచి రోజు వరకు కూడా మనుషులు అంటే స్త్రీకి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క బబులోను సంస్థ లేక బబులోను స్థితి మంచి ఇచ్చేడు తెలివి అంటే ఈ లోకానికి సంబంధించిన దాన్ని సంపాదించుకుంటుంది అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది పదకొండవ అధ్యాయం మనం చూసినాము ఇస్రాయల్ ప్రజలు బాగా అర్థం చేసుకోండి రెండు విషయాలు ఈ రోజు జ్ఞాపకం చేస్తుంది వాక్యం ఇస్రాయేల్ ప్రజలు అన్నప్పుడు క్రైస్తవులకి సాదృశ్యం అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ముందుగానే మనతో మాట్లాడేది బైబిల్ కాలేజెస్ బైబిల్ కామెంటరీస్ ఎక్కడ చూసినా గానీ ఇస్రాయెల్ పేరు అనగానే శారీరకంగా ఉన్న ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు తర్వాత యూదులు అంటే కూడా ఇస్రాయల్ దేశంలో ఒక తెగకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు దేశంలో ఒక తెగకి సంబంధించిన వాళ్ళని యూదులని వాళ్ళు పరిగణిస్తున్నారు కానీ ప్రభు మంత్ ఒకసారి చూడండి రోమరాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం అసలైన యూదుడు ఎవరు అన్నప్పుడు ఇరవై ఎనిమిదవ ఆ విషయాన్ని ప్రభు మంతను పౌలు ద్వారా రోమా సంఘం అన్నప్పుడు మనం అర్థం చేసుకున్నాం రోమా సంగం అంటే రోమా దేశంలో ఇటలీ దేశంలో రక్షణ పొందిన వారీ చర్చ్ అది దాని రోమన్ చర్చ్ ఆ రోమా సంఘానికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే ఇరవై ఎనిమిదవ బాహ్యం నాకు యూదులైన వాడు యూదుడు డైరెక్ట్ అన్నట్టు అన్న డౌట్ లేనట్టు చెప్తున్నాడు బాహ్యం అంటే శరీరం శారీరకంగా ఈ శరీర రూపకంగా శరీర రీతిగా అంట ఫిజికల్ అంటారు ఇంగ్లీష్ లో ఫిజికల్ అంటే బాడీ అని అర్థం కాబట్టి బాహ్యానికి అంటే శరీరకంగా శరీరానుసారంగా శరీర రూపకంగా అని ఉన్న అర్థం కాబట్టి బాహ్యానికి యూదుడైన యూదుడు కాడు దేవుని దృష్టిలో శారీరకంగా యూధా గోత్రంలో పుట్టినంత మాత్రంనా యూదుడు కాడు శారీరకంగా ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రంనా ఇస్రాయలు కారు అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు కానీ హ్యమైన సున్నతి సున్నతి కాదు అంటే శారీరకంగా సున్నతి చేసుకోవడం కూడా కాదు కాదంటాడు ఇప్పుడు ఇస్లాం మతంలో వాళ్ళు సున్నతి చేసుకుంటారు యూదా మతంలో ఈరోజు కూడా సున్నతి చేసుకుంటారు ఈ రెండే ఇంకా కొన్ని కులాలున్నాయి కొన్ని మతాలున్నాయి ప్రపంచంలో వాళ్ళు చేసుకుంటారు సరే మనం అవన్నీ తోడి నేర్చుకునేది ఏం లేదు ఎందుకంటే ఒకటే వచనంతో ప్రభు మంతా మాట్లాడుతున్నాడు శరీరకమైన సున్నతి కాదు అంటే అది అబద్ధమైన సున్నతి శారీరకమైన సున్నతి అబద్దమైన సున్నతి శారీరకమైన యూదుడు అనేవాడు అబద్ధికుడు లేక అబద్ధంలో ఉన్నవాడు అని అర్థం కాబట్టి నిజమైనది ఏంది అన్నప్పుడు అయితే అంతరంగ మందు యూదుడైన అంటే నిజమైన యూదుడు ఎవరంటే అంతరంగ మందు అంటే లోపల నీ హాట్ లో నీ హృదయంలో నువ్వు యూదంగా మార్చబడితేనే నువ్వు నిజమైన యూదు ఉంది బయటికి అంటే ఆ గోత్రంలో ఆ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు యూదురవు కావు తర్వాత రోమన్ రాష్ట్ర పత్రిక పదకొండము ఇస్రాయేలీల సంబంధులు అందరూ ఇస్రాయేళ్లు కారు అంటే ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రం మీరు ఇస్రాయలు కారు సంబంధులు అంటే శారీరకమైన సంబంధం అది బట్ ఇస్రాయల్ దేశ ఇస్రాయెల్ దేశంలో పుట్టిన వాళ్ళందరూ ఏ గోత్రంలో పుట్టిన గానీ వాళ్ళు ఇస్రాయలు కారు ఎందుకంటే నిజమైనది ఇస్సాకు సంతానం నిజమైన సంతానము క్రీస్తులు క్రీస్తు పక్షంగా ఉన్నవారే అన్ని అక్కడ పదకొండవ వర్షాలు చూస్తాము లేదా తర్వాత దళితుల రాష్ట్ర పత్రికలు కూడా మనం దాని సాంసాలు జీవిస్తున్నాం క్రీస్తు పక్షంగా ఆ సంతానమై వాగ్దాన వారాసనం దేవుడు బైబిల్ అంతట్లో చేసిన ఆ వాగ్దానాలు మన కొడుకు శారీరకంగా కాదు అన్న విషయం కాని మనకి ఈ విషయాలు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసింది దేవుడు ప్రవచనాలు నెరవేరినప్పుడు ఒక తెగవారు శారీరకంగా ఉన్న వాళ్ళు ఆత్మీయంగా మార్చబడతారు ఆత్మీయంగా వాళ్ళు తిరిగి శారీరకంగా మార్చబడతారు అదే దళితుల రాష్ట పత్రికలో ఒకసారి చూడండి ఈ ఈ యొక్క విధానాన్ని నేర్పించండి దేవుడు ఈ విధానాలు తెలుసుకోకుండా మనము ప్రవచనాన్ని ధ్యానించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాటిని గ్రహించం మనం అదే తప్పులు చేస్తా ఉంటాం ఇంతకాలము మతస్థులు ఏ రీతిగా తప్పులు చేసినో మనం కూడా అదే రీతిగా తప్పులు చేస్తూ ఉంటాం మూడవ అధ్యాయం దళితుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము మొదటి వర్షంలో ఈ విషయం మాట్లాడుతాడు ఓ అవివేకీలైన గలతీ లేరా అంటే గలతీ సంఘము అవివేకంలో పడిపోయింది ప్రతి సంఘము ఇక్కడ చూస్తాం బైబుల్లో పత్రికలలో పావులు రాసిన పత్రికలలో ప్రతి సంఘము తప్పిపోయింది తప్పిపోయినప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ రాసింది లెటర్స్ కాబట్టి ఇక్కడ ఎంత కోపం ఉంటే ఆయన అట్లా రాయాలా లెటర్ ఓ అవివేకీయులైన గలతీ అంటే వివేకం పోగొట్టుకున్నారు వివేచన అనేది దేవుడిచ్చే బహుమానం దేవుచ్చిన బహుభాన్ని పవర్కున్న వాళ్ళు అందుకే అవివేకులు అయిపోయినారు మనకి వివేకం అవసరం ప్రవ్వా నా కొన్ని వివేకం అనుగ్రహించే ప్రవ్వ అంటే ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని తెలుసుకునేది వివేచను ఆ వారం అనుగ్రహిస్తాడు వచ్చింది దేవుని ఆత్మన దయమాత్మన తెలుసుకుంటే వివేచన నీకు అవసరం ఎందుకంటే ప్రభు మనకు అనేసిపోయిన వరం కూడా చూపించింది సింహములు గర్జిస్తే సింహము అంటే రెండు రకాల సింహాలు మనం చూసిన బైబుల్లో ఒకటి గర్జించే సింహము ఒక్కొటి పదమసింహం కాబట్టి మన ప్రభుకి కాపీలాగా కనిపిస్తా ఉంటాడు దుష్టుడు ఎప్పుడు వాడు వెలుగు దిగుతా కదా మన ప్రభు వెలుగు మన ప్రభు ఈ లోకానికి వెలుగు అని మనం వ్యూహాన్ శువార్తలు చూస్తాం ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాం కాబట్టి ఆయన ప్రతిబింబం మనం ఈ లోకంలో అట్లనే ఆయన కొదమ సింహం అయితే వీడు గర్జించి సింహం అంటే వీడు కూడా సింహంలాగా అంటే ఫేక్ అన్నట్టు మోసకుచ్చు సింహం అది అట్లనే మనం అర్థం చేసుకోవాలా సింహం అన్నప్పుడు ఆయన ఒకటి సింహం సింహము పిల్లలు అంటే మనం ఈ ఈ చిహ్నాలు జ్ఞాపకం చేసుకోవాలి చదువుతాడు బైబిల్ ఇక్కడ చూడండి ఇప్పుడు మూడవ అధ్యాయము మంచి వర్షంలో ఓ అవివేకులు అయినా గల తినారా మిమ్మల్ని ఎవరు అంటే మోసపుచ్చడం మిమ్మల్ని ఎవరు మోసపుచ్చుతున్నాడు శిల వివబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీకు మీ కనుల యొక్క కదా ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకుని కూర్చున్నాను చూడండి ఆయన నిజగనే సిలవైబడ్డవాడు కదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళ అబద్ధం ఏముంది మేము మోసపుచ్చాడు ఏమిటి మీరు మోసపోవడానికి ఏముంది అక్కడ అవకాశం అని చెప్తున్నాడు తర్వాత ధర్మశాస్త్ర సంబంధ క్రియల ఆత్మను పొందిన పొందితిరా లేక విశ్వాసంతో వినటం ఆత్మను పొందితిరా ఇక్కడ కూడా ఒక మార్గం ఉంది దేవరాత్మను పొందుకుంటే విధానం చెప్తున్నాడు ధర్మశాస్త్ర అంటే పాత నిబంధన ఆచారాలు శారీరకమైన ఆచారాలు పాటించడం వల్ల మీరు ఆత్మను పొందుకుంటున్నారా లేక ఆత్మ సంబంధమైన లేక విశ్వాసం ద్వారా వాక్యాన్ని వినడం వల్ల ఆత్మను పొందుకుంటున్నారా చూడండి విశ్వాసము వాక్యము ఆత్మ ఈ మూడు విధానాలు మీకు విశ్వాసం ఉండాలా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఆత్మ వాక్యం వాక్యం వినే కొద్దీ నిశ్చయిత కాబట్టి ఆయన ఆత్మ నీలోకి వచ్చి అది విధానం స్టెప్ బై స్టెప్ కాబట్టి దేని ఆత్మ పొందుకోవాలంటే కండిషన్స్ చెప్తున్నాడు మీకు విశ్వాసం ఉండాలా దినము అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు తర్వాత చూడండి ఇప్పుడు మూడవ వర్షంలో మీరు ఇంత అవివేకులు అయితేరా అంటే ఏది ఆత్మీయమైంది ఏది శారీరమైంది గ్రహించలేని స్థితిలో ఉన్నారా అవివేకం అంటే అది వివేకం అంటే ఆత్మలో ఎదగడం ఆత్మలో పరిశీలించడం అవివేకం అంటే ఏది ఆత్మ ఏది శారీరకమైంది గ్రహించకపోవడమే అవివేకం అని ఇక్కడ చెప్తున్నాడు కరిస్త అవివేకం ఈ రిట ఆత్మ అనుసరంగా ఆరంభించి మొదట ఆత్మానుసారంగా ఆరంభించి రక్షణ రూపం అంటే ఆత్మానుసారం మొదట ఆత్మ అనుసారం ఆరంభించి ఇప్పుడు శరీర అనుసారముగా పరిపూర్ణ అగుదురు అగుదురా ప్రశ్నది ఆత్మ ఆత్మలో ఆరంభమై శరీరంలో పరిపూర్ణంగా తయారైతారా అంటే మీరు రక్షణ అనుభవంలోకి వచ్చి శరీరంగా అభివృద్ధి పొందుతారా అంటే తిరిగి మళ్ళా ఆచారాలు చేసుకుంటా నియమాలు పాటించుకుంటా పండగలు పాటించుకుంటా అందులో సంపూర్తి తయారైతారా కాబట్టి అవివేకానికి అది అది చివరి దశ అన్నట్టు అవివేకులు ఎట్లా జీవిస్తారు చివరికి వాళ్ళు శరీరంలో సంపూర్ణంగా తయారైపోతారు అంటే శరీరానుసారంగానే జీవిస్తారు అది పాపం కదా అది మరణం శరీరానుసారంగా జీవించి ప్రతి ఒక్కరు మరణించక తప్పదు అని వాక్యం చెప్తుంది ఆత్మానుసారంగా జీవించేవాడు నీతి జీవన నివసిస్తాడు కాబట్టి అనేది ఇక్కడ చెప్తున్నాడు మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతురా వ్యర్థంగానే ఇల్లి కష్టములు అనుభవించి సేవ జీవితం అంతా కష్టమవుతుంది శరీరానుసారంగా పరిపూర్ణమైన వాళ్ళు సేవ అంతా వృద్ధమైపోతుంది వ్యర్థం అయిపోతుంది అన్న విషయం జ్ఞాపకం కాబట్టి ఇది మనకు ఒక హెచ్చరిక ఏంటంటే ప్రతిదీ శరీర అనుసారంగానే చెప్పబడింది లేక ఆత్మానుసారంగా చెప్పబడిందా అన్న వివేచ మనకు అవసరం పాత కాలంలో శరీరానుసారంగా చెప్పబడింది కానీ ఆయనకు వచ్చినప్పుడు పాతవి గతిస్తాయి కాబట్టి మన ప్రభు లోకంలోకి వచ్చినాక అంతా ఆత్మానుసారంగా ఉంటుంది అందుకే నేను మొదటి నుంచి కూడా మీతోని ఉపమాన రీతిగానే చెప్పినా అంటాడు అంటే ఏంటి ఆత్మానుసారంగానే ఇవన్నీ విషయాలు మీకు చెప్పింది కాబట్టి అవివేకంగా ఉన్న వాళ్ళు వీటిని గ్రహించలేరు వాళ్ళు ఇంకా శరీరంగానే పరిపక్వం చెందుతారు కాబట్టి ఆత్మానుసారంగా ఆరంభమైన ఆత్మలోనే పరిపక్వం చెందాలా అని వాక్యం నువ్వు ఆత్మలో ఆరంభమైతే నీ జీవితం ఎండయ్యేంత వరకు నువ్వు ఆత్మలోనే ఇంకా సంపూర్ణంగా ఎదగాల సంపూర్ణ స్థితికి నువ్వు ఎదగాలన్న విషయాన్ని ప్రభుత్వం మనకు జ్ఞాపం చేస్తాడు కాబట్టి వీళ్ళు సగం సత్యం సగం అబద్దంలో ఉండడం వల్ల వాళ్ళు ఇంకా శరీరానుసారంగానే జీవిస్తున్నారు అందుకే పదకొండవ అధ్యాయము జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పదకొండవ అధ్యాయంలో రెండు విషయాలు అర్థం చేసుకోండి విశ్రాలు అన్నప్పుడు ఆత్మీయంగా చూస్తున్నారా శారీరకంగా చూస్తున్నారా యూధ అన్నప్పుడు ఆత్మీయంగా చూస్తున్నారా శారీరకంగా చూస్తున్నారా కాబట్టి మీరు ఆత్మలో ఆరంభమై శరీరకంగా తయారు కావద్దు అది మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రతి వాక్యాన్ని జ్ఞానిస్తున్నప్పుడు ప్రొఫెషనల్ జ్ఞానిస్తున్నప్పుడు ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది చదువుకుంటే వెళ్ళిపోతారు ఏదైనా అయిపోయిందిలే చదివేసానులే ఈ ప్రవచనం ఎప్పుడో నెరవేరింది అసలు నీకు తెలుసా నెరవేరిందా లేదా అది వివేచన ఈ ప్రవచనం ఇంతకుముందు నెరవేరిందా లేదా చరిత్రలో తెలుసా నీకు ఆ జ్ఞానం ఉందా లేదా ఎక్కడన్నా పుస్తకాలు చదివినావా చరిత్ర పుస్తకాలు ఈ ప్రవర్చన నెరవేరినట్లు కాబట్టి దాన్ని పరిశీలించుకోవడం వివేచించడం అంటే అదే అర్థం కాబట్టి పదకొండవ అధ్యాయంలో ఏముందంటే లెబనోను అగ్ని వచ్చి నీ దేవరైన వృక్షంలను కాల్చివేయును కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడే దేవుడు తన బిడలని శిక్షించబోతున్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఈ ప్రవచనం కాబట్టి గతంలో శిక్షించండు ఇసల పిల్లలు శిక్షించండు ఖచ్చితంగా శిక్షించండు కాదు కానీ మొదటి పేతు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వర్షాల్లో మనం చూసినాం ఇంతకు ముందు ఇది మరోసారి జరగబోతుంది పాతన్ని బాలకు దేవుడి బిడ్డనని ఆయన విడిచిపెట్టలే పాపం చేస్తే వాళ్ళు దేవుడికి విరోధంగా జీవించినప్పుడు వారిని విడిచిపెట్టలే క్రొత్త కాలంలో ప్రభుని వెంబడించిన మనము శరీరానుసారంగా సంపూర్ణంగా అయితే మనల్ని విడిచిపెడతాడా ఎట్టి పరిస్థితి విడిచిపెట్టాడు అనేసి రోమి ఉన్నది అక్కడ హెచ్చరించు ఇక్కడ చూడండి పీతురు రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదినవర్షణలో ఏమంటుందంటే తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంవో కాలము వచ్చి ఎంత త్వరగా వస్తుందో మనకు తెలియదు ఆయన దృష్టిలో టైం లెఫ్ట్ రైట్ సెంటర్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పోతా ఉంటుంది కదా ఆయన దృష్టిలో టైం అంతే ఒక వెయ్యి సంవత్సరాలు ఒక దినంతో పోల్చబడింది వెయ్యి దినంలు ఒక దినంతో పోల్చబడింది వెయ్యి ఒక దినం వెయ్యి దినంలు అట్లా పోల్చబడింది కాబట్టి ఆయన దృష్టిలో టైమ్ కంప్రెస్ అవుతుంది విశాలం అవుతుంది కంప్రెస్ అవుతుంది విశాలం అవుతుంది టైం ముందుకు పోతుంది మళ్ళా వాపస్ వస్తుంది ఆయన దృష్టిలో ఇంతకూడదు జరిగిన వాటిని మళ్ళీ వాపస్ తీసుకొస్తా కాబట్టి ఆయన దృష్టిలో టైం ముందుకు పెరగలిపోతుందంటే ఏంటంటే గతంలో జరిగినాయి అన్ని మళ్ళా వాపసు వస్తాయి కాబట్టి గతంలో ఏం జరిగినాయి అవన్నీ మనకు ప్రభు చూపించింది ముఖ్యంగా మతేశ్వర తిరుమాధ్యాయుల దేవుడు చూపించిన విషయాలు ఏంటంటే ఆయన రాక ముందు ఇవన్నీ జరుగుతాయి అక్కడక్కడ ఆ గురించి యుద్ధ సమాచారాల గురించి జనం మీదికి జనం లేయడము అవన్నీ నెరవేరుతున్నాయి మన కాలంలో తర్వాత భూకంపములు భూకంపములు ప్రపంచం అంతటా చాలా సంవత్సరాల నేను ఒక ప్రవచనం విన్నాను మన సిటీకి భూకంపం రాబోతుందని హైదరాబాద్కి భూకంపం రాబోతుందని సరే నాకు తెలియదు ఇంతవరకు అది హైదరాబాద్ లో వచ్చిందా భూకంపం గత ఇరవై ముప్పై సంవత్సరాలలో నైన్టీన్ సెవెంటీ లో వచ్చింది నాకు తెలుసు అంతే కానీ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదు అందరూ కూర్చుకొని ధీమాగా ఇంకా ఏమొస్త చాలా మంది ఏమంటారు ఒక సిస్మిక్ బెల్ట్ అంటారు సిస్మిక్ బెల్ట్ అంటే లోకమంతా ఈ భూమి మీద ఒక బెల్ట్ లాగా ఒక గీత ఉంటది అన్నట్టు ఆ గీత మీద ఏ ఏ దేశాలు ఏ ఏ భాగాలు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ అర్థకీక్స్ వస్తాయి అంటారు కాబట్టి మా సిటీ సిస్ని బెల్ట్ మీద లేదు కాబట్టి ఇక్కడ అర్థకీక్స్ రావట్ కానీ బాగా తీసుకోండి ఎందుకు అర్థకీక్స్ వస్తాయంటే ఈ సృష్టి ఏకగ్రీవంగా ములుగుతుంది ఎందుకు ములుగుతుంది పాపాన్ని భరించలేక కాబట్టి దేవుడు ఖచ్చితంగా దీనికి విమోచన ఇవ్వాలంటే తప్పదు అవన్నీ అవన్నీ తప్పక నెరవేరాల్సిందే అందుకే ఆయన ముందుగానే హెచ్చరించాడు ఆయన రాకడాముందు ఇవన్నీ నెరవేరతాయి ఎందుకంటే మొత్తము పతనం కావాల్సిందే ఈ లోకపు విధనలు పతనం అయితాయి అంటే సంపూర్ణంగా పాపము పండడం ఆ పండిన దశకి ఆయన దూతలు ఇక్కడ తన బిడ్డల్ని ఏర్పరచుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవి యుగ సమాప్తలు జరిగే సూచనని మతే అధ్యయన ప్రభు మనకు చూపించింది ఎక్కడ భూకంపంలో మనకు తెలియదు చాలా ప్రవర్శనాలు వింటున్నాయి ఈ మధ్య మన ప్రాంతంలో సౌత్ ఇండియాలో భూకంపాలు కావచ్చు సరే దేవుడు మనకి ఎప్పుడో చూపించింది రక్తపాతము ప్రప దేశం అంతటా ప్రపంచం రక్తపాతం ఎప్పుడు ఆరంభం మనకు తెలియదు దొంగ దొంగతనాలు ఎక్కువ మన ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువ ఎందుకంటే డబ్బు లేదు సిటీలో ఏ బ్యాంక్ లా కూడా ఈరోజు నిన్నటి నుంచి ఈ రోజు వరకు క్యాష్ లేదు విద్రా చేసుకుందామన్నా క్యాష్ లేదు ఉత్తర్ డిపాజిట్స్ తీసుకుంటున్నారు అది పాత క్యాష్ ఈ రోజు క్యాష్ లేదు మార్కెట్ ఈ రీతిగానే ఒక వారం ఉంటే ఏం జరుగుతుంది అల్లకొలం కదా కొట్లాటలు రక్తపాతలు దోచుకోవడం ఒకని ఒకడు అంత అన్యాయంగా కాబోయే స్థితికి మనం ఎదుగుతున్నాం సరే దేని ఇవన్నీ ముందుగానే చెప్పి మనకి నెరవేరుతుంది కాబట్టి మనము మన పిల్లల్ని మన కుటుంబాలని ఎట్లా కాపాడుకోవాలా అది మీరు ఆహారం లేనప్పుడు మీరు ఏం చేస్తారు బుద్ధిమంతులు అయితే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఆహారాన్ని కాబట్టి మనం ఇప్పుడు మనకి గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే విత్తనాలు నాటినీ డబ్బులు లేవు పొలాల పంట వేస్తామంటే విత్తనాలు విత్తనాలు డబుల్ డబ్బులు కావాలి డబ్బులు లేవు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు మళ్ళీ రైతులు రైతులు ఈ డిసెంబర్ జనవరి ఏం ఏం ఏమంటారు దాన్ని రవి ఈ డిసెంబర్ జానవరిలో పంట వేయకపోతే మీకు నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత బియ్యముండవు అప్పుడు ఏమైతుంది కరువు ఆరంభం అప్పుడు ఒకరినొకరు దోచుకోవడము భయంకరంగా ఉంటుంది కదా వ్యవస్థ కాబట్టి త్వరగా రాబోయే కాలం మనం సిద్దమవుతున్నాం మన అటువంటి దశలో మన కుటుంబాలను మనం ఎట్లా కాపాడుకోవాలా దేవునికి జ్ఞానం అనుగ్రహించాలి కదా అదే వివేకమంచే కాబట్టి దేవుడు జకర్యతను మాట్లాడుతున్నాడు తన బిడల మీదికి ఆయన శిక్ష తీసుకొని రాబోతున్నాడు ఇది నెరవేరిది గతంలో కానీ భవిష్యత్తులో ప్రపంచమంతట నెరవేరుగుతుంది ఒక దేశంలో నెరవేరింది ప్రవచనం కానీ ఆరంభమైంది ఆ రోజు యుగ సమాప్తికి అంటే మళ్ళతి గ్రంథానికి ముందు ఇవన్నీ నెరవేరిపోయినాయి ఇవన్నీ పాత ముగింపుకి ఇవన్నీ నెరవేరిపోయినాయి కానీ యుగ సమాప్తికి వచ్చేటప్పటికి ప్రపంచమంతట ఎందుకంటే ఈ లోకం అంత బబులోగా తయారైంది కాబట్టి ఇవంతా ఈ ప్రవర్శనాన్ని నేరవేరక తప్పదు అందుకే తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమై ఈ లోకానికి అంతా విస్తరిస్తుంది అది దాని తర్వాత ఈ లోకపు స్థితి ఇంకా భయంకరంగా ఉంటది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఆ తీర్పు దేవుని ఇంటి యొక్కనే ఆరంభమైతే అది తిరిగి ప్రపంచమంతట పోతే ఈ ప్రపంచపు స్థితి ఎంత భయంకరంగా ఉంటది అన్న విషయాన్ని చెప్తున్నాడు బాగా అర్థం చేసుకోండి ఈ లోకంలో ఏమి జరుగుతున్నా ఆయన ఆజ్ఞ వలననే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆయనకి సన్నిహితంగా రావడానికి కాబట్టి మన ప్రార్థనలు కూడా దాని కొరికే వాటి గురించి మనం ఆశ్చర్యపోము చింతము పొద్దునే శ్రీ ఏమైపోతుందో లోకము అని బాధపడదు అసలేదు ఆయన కంట్రోల్లో ఉన్నాడు ఇవి ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉన్నది ఈ సృష్టి మొత్తం ఆయన ఆధీనంలో ఉంది ఆయన మరణం ద్వారా దీన్ని తిరిగి సంపాదించుకున్నాడు ఆయన అధికారము ఆదమ చేతిలో పెట్టితే వాళ్ళు పాపం వల్ల దాన్ని పోగొట్టుకున్నారు సైతం అప్పగించారు ఆయన మరణ పునరుధన ద్వారా దీన్ని తిరిగి ఆయన సంపాదించడం కాబట్టి ఆయన సమస్త సంపూర్ణమైన హక్కు ఉంది దీని మీద ఆయన ఏమైనా చేయొచ్చు కానీ తిరిగి వచ్చే మన పని మనం ముగించుకోవాలా ఏ పని తన పనిలో నిమగ్గడో వాడిని మెచ్చుకుంటాడో వాక్యం వాడికి తగిన ప్రతిఫలం ఇస్తానడు కాబట్టి మనం మటుకు మన పనిని మనము నిర్లక్ష్యం చేయకుండా శరీరలో ఎంత బలహీనతలున్నా వాటిని ఛేదించుకోవాలా మెడిసిన్స్ వేసుకోవాలా మంచి హెల్త్ మంచి ఫుడ్ తీసుకోవాలా ముందుకు వెళ్ళిపోవాలా ఎందుకంటే ఆ రోజు దీని దేవుడు కొన్ని సూచక క్రియలు చేయగలడు ఆ రోజు వలన అనేక మంది రక్షణలోకి రాగలరు కాబట్టి అటువంటి అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోవద్దు కాబట్టి పదకొండవ అధ్యాయంలో మనం పోలవరం చేసిన విధానంగా సింహం సింహం గర్జన వినబరచినది ఎలాగా యోర్దను యొక్క మహారణ్యము పాడైపోయాను కాబట్టి యోర్దాను దేవుడు ఇస్రాయల్ తో ఇక్కడ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత లెబనాను ఆ అగ్ని వచ్చి దేవదర కాల్చి కాల్చివేస్తుంది కాబట్టి ఇక్కడ మూడు రకాల వృక్షాలుగా నాకు కనిపిస్తాయి దేవదార వృక్షము తర్వాత వృక్ష రాజ్యములు దాని తర్వాత ముందు వృక్ష రాజ్యములు అంటే బాగా అర్థం చేసుకోండి వృక్ష రాజ్యములు అంటే రాజ్యం అంటే ఒక దేశం కదా వృక్ష రాజ్యం అంటే ఈ లోకపు రాజ్యములన్నీ అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రతి దేశాన్ని వృక్షాలతో పోల్చేయండి దేవుడు అన్న విషయం జ్ఞాపకం చేస్తుండడు రకరకాల వృక్షాలు రకరకాల దేశాల గురించి ఎవరు చెప్తాడు సింధుల వృక్షం అని సరళ వాటి గురించి మాట్లాడు అవి అన్ని అందనారుస్తాయంట కాబట్టి ఇప్పుడు అర్థం తీసుకోవాలా ఇది ఒక్క దేశానికి సంబంధించిన శిక్ష కాదు ప్రపంచానికి అంతా పోయే దీని గురించి మాట్లాడుతుంది ఇది ఇస్రాయల్ ప్రజల మీద మాట్లాడితే వృక్ష రాజ్యంలో ఎందుకు చెప్పాలా కాదు కదా ఒక ఇస్రాయల్ ప్రజలకే ఈ శిక్ష అంటే వృక్ష రాజ్యంల గురించి ఎందుకు మాట ఇక్కడ కాబట్టి వృక్ష అంటే ఈ లోకంలో ఉండే ప్రతి దేశము ప్రతి రాజ్యము అన్న విషయం జ్ఞాపం చేస్తుండ్రు పాడైపోతాయి ఆయన వచ్చే టైంకి అని చెప్తుంటే ప్రజలు నిద తేటగా నాలుగవ వర్షాలలో మనము పోయిన వారం ముగించుకున్నాము నా దేని ఎహో సెలవుస్తుంది ఏమనగా ఏర్పడిన గొర్రెల మందను మేపుము కాబట్టి వదకు ఏర్పడాయి అవి ఆయన మన ప్రభు అట్లా ఏర్పరచు పెట్టాడా గొర్రెలని వదకి ఆయన ఎందుకు దాన్ని ఆ రీతిగా హెచ్చరిస్తున్నాడు జకర్యాకి హెచ్చరిస్తాడు జకర్యా మన మన ప్రభుకి ప్రతినిధి ఉంది లోకంలో కాబట్టి మన ప్రభు వదకు ఏర్పరచబడిన ఆ గొర్రెలను వేపమని చెప్తున్నాడు దాని అర్థమేం చెప్పాడు ఇప్పుడు అంటే వీరు ఆల్రెడీ వదకపోతున్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఏర్పరచబడ్డారు వద కొరకు అని చెప్తున్నాడు అంటే ఏంటంటే వాళ్ళు తీర్మానించుకున్నారు ఆ రీతిగా మరణంతో నిబంధన చేసుకున్న మనం ఏసందాల్లో చూసినాం కదా మరణంతో వాళ్ళు ఆల్రెడీ నిబంధనలు చేసుకున్నారు వాళ్ళు తీర్మానించుకున్నారు కదా కాబట్టి ఖచ్చితంగా వదింపబడాల్సిందే నువ్వు మరణంతో నిబంధనలు చేసుకుంటే మరణం కాకుండా నువ్వు జీవం చూస్తావా నువ్వు జీవంతో నిబంధనలు చేసుకుంటే నువ్వు జీవితం చూస్తావు నువ్వు మరణంతో నిబంధనలు చేసుకుంటే వదగేర్పరచబడ్డ గొర్రై మందంలాగానే నువ్వు ఉంటావు అయినా గానీ నువ్వు మేపమ్మంటుండ అంటే కనీసం ఆ వదగేర్పరచ వాళ్ళు కొంతమంది గుద్ది తెచ్చుకుంటారని అన్న విధానం జ్ఞాపకం చేస్తాడు లేకపోతే నువ్వు ఎనివో వదక్ ఏర్పరచబడ్డావు కదా కోని అని విడిచిపెడితే అవి వదకి ఏర్పరచపోతాయి నిన్ను ఉత్తరవాదిగా పెడతావు యస్ గ్రంథంలో కాబట్టి మన బాధ్యత మట్టుకు వీటిని ప్రకటించాల ఇప్పుడు నువ్వు జకర్యాకి ప్రతినిధి లాగున్నావు లేక జకరియా ఈ లోకంలో మన ప్రభు ప్రతినిధి లాగా ఈ వాక్యము నీ కొరకు నువ్వేం చేయాల మన ప్రభు హెచ్చరించి వదకి ఏర్పడ్డా ఇస్ పల్లెకి రోజు ఎరుసలేమా ఎరుసలేమా అని చూస్తాం నువ్వు కష్టవార్థాలో కదా ఎరుసలేమా ఎరుసలేమా ఎంత ఎందాక నువ్వు ప్రవర్తనను చంపుతావు చంపుతా ఉంటావు నీ దగ్గర పంపబడ్డ ప్రత్యేక నువ్వు చెప్పినావు కోడి తన రెక్కల క్రింద కాచినట్టు నేను ఎన్నిసార్లు కాచిన అయిన అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి మొదటి నుంచి కూడా ఆ దేశము ప్రభుని త్రునీకరిస్తూనే ఉంది బాహాకంగా కాబట్టి ఈ వాక్యము వాళ్ళ దగ్గర నెరవేరింది వాళ్ళు ఆల్రెడీ వదే ఏర్పరచబడ్డవారు ఎందుకని ఆయన తృళీకరించారు కాబట్టి ఆదాం హావాలు ఎందుకు భావించారు వాళ్ళని త్రువీకరించారు కాబట్టి జీవ వృక్షాన్ని త్రువీకరించారు కాబట్టి అదే విధానం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైతే ఆయన సత్యాన్ని ధృవీకరిస్తారో క్షరీరకంగా జీవిస్తారో వాళ్ళు వదకేర్పరచబడ్డ వాళ్ళు అంటే వాళ్ళంత వాళ్లే ఆ గుంపులకు వెళ్ళిపోతున్నారు అయినా కానీ మేము వాళ్ళని వాళ్ళకి ప్రకటించమని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఇవన్నీ వాక్యం చేసినా మనం వాళ్ళు కొన్ని వాటిని చంపి నిరపాధలమని నిరపరాధలం అని వాటిని అమ్మిన మాకు బహు ద్రవ్యము దొరుకుతున్నది యహోవాకు స్తోత్రమని చెప్పుకుందరు కాబట్టి ఇదంతా శారీరకమైన దేవి బిడ్డలకి సాదృశ్యంగా ఉంది ఈ గుంపులు కాబట్టి ఇలా సర్పండి అన్ని ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రభు మనకి ఇదే యహోవాకు నేను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును ప్రపంచమంతట ఇప్పుడు ఇది నెరవేరబోతుంది రాజుల చేతులకి అప్పగించబడబోతారు ఎందుకంటే మన పరివరం గురించి ఇచ్చినాం మీరందరూ సభల యుద్ధకు ఈడ్చబడతారు కొనిపోబడతారు కానీ మీరు అక్కడ ఏం మాట్లాడారు నేనే మీకు ఆక్షేపించవరి గురించి మాట్లాడుతున్నాడు అది గొప్ప జనం గురించి మాట్లాడుతున్నాడు చివరి దశకు వచ్చేపటికి వాళ్ళందరూ ఆ తయారైపోతున్నారు వాళ్ళందరూ సభలకు ఈడ్చబడతారు అన్న విషయాన్ని భగవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఆ పరిస్థితిని నువ్వు గమనిస్తే నీ గుండె అదిరిపోతుంది నీ కండం నుండి ఇవన్నీ జరగబో జరగబోతున్నాయి అన్న విషయాన్ని నువ్వు కాబట్టి దేవుని సేవకులు ఏ రీతిగా తయారైతారు చివర్లో అని హెచ్చరిస్తాడు కానీ మనం అట్లా ఉండడానికి వీలేదు అన్న విషయాన్ని కూడా మనం ఈరోజు నేర్చుకోవాలి ఎందుకంటే నేనిక్కను దేశవాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజ చేతికి వారిని వారి దేశమును నాశనము చేయగా వారి చేతుల నుండి నేను ఎవరిని విడిపింపను శత్రువుకు అప్పగిస్తా దేవుడు నేను ఎవరిని విడిచిపెట్టాను వాళ్ళందరూ నాశనం చేసిన నేను చూస్తా ఉంటాను ఎందుకంటే ఆ టైం అయిపోయింది కాబట్టి నేను సరే ఇక్కడ ఒక విషయం ఇక్కడ పోయినవరం వ్యాఖ్యాన్ని ఆపేస్తున్నాం కాబట్టి నేను సౌందర్యుడు బట్టి బంధమును బట్టి రెండు కర్రల కర్రలు చేత పట్టుకుని వదకి ఏర్పడిన గొర్రెలను ముఖ్యంగా వాటిలో మికిలి బలహీనమైన వాటిని మేపుచ్చి వచ్చి తిని రెండు కర్రల గురించి మాట్లాడుతుంది ఇక్కడంతే కదా ఒక దాని పేరేమో ఇంకొక దాని పేరు బంధము కాబట్టి సౌందర్యం అన్నప్పుడు ఇస్రాయల్ ఎరుసలేం కి సాదృశ్యము బంధం అన్నప్పుడు ఇస్రాయల్ దేశాలకి సాదృశ్యం లేక సౌందర్యం అంటే యూదా సాదృశ్యము బంధం అంటే ఎరుసలేం కాదు రెండే దేశాలు కదా అవి ఎరోబామ్ కాలంలో రెండుగా విభజిపబడ్డాయి అవి సొలమోను వరకు ఒకటే దేశం ముందు అది తన కుమారుడి టైంలో రెండుగా విభజింపబడ్డాయి మనం చూస్తాం కాబట్టి అవి ఈ కూడా ఆత్మీయంగా రెండుగానే కనిపిస్తాయి మనకి ఎప్పుడు సర్పంలో ఒక గుంపు అయితే గొప్ప ఇంకొక గుంపు కాబట్టి మూడు యాక్చువల్ మొదటి రెండు గుంపులు కలుస్తూ ఉంటాయి వాటి పని మట్టుకు సెపరేట్ గా తీసుకుంటా ఉంటాయి మొదటి గుంపు సర్పంల గుంపు రెండో గుంపు తేళ్ల గుంపు సర్పంలో తేళ్లకి హెచ్చరించే కొద్ది తేళ్లు వాటి పని వైపు మళ్ళీ వచ్చి సర్పం చెప్తాయి కానీ వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు చూపించుకుంటా ఉంటారు కానీ ఇవన్నీ ఒకసారి జమ అయిపోయి జగ్రంథంలో ఇష్టం చివరి దర్శనంలో అవన్నీ ఐక్యత కలిగిపోతా ఉన్నాయి ఉర్రాలు కదా ఒక నెలలోగా కాపర్లలో ముగ్గురిని సంహరించి ఇది ఎప్పుడు జరగలే చరిత్రలో ఈ ముగ్గురు ఎవరు అనే విషయం మనము ఎక్కడ కూడా చూడడం బైబుల్లో కాబట్టి మనము ఈరోజు అర్థం చేసుకోవాలి ముగ్గురు అన్నప్పుడు మూడు గుంపుల ప్రతినిధి ప్రతి వ్యక్తి ఇప్పుడు ఇద్దరు సాక్షులు ఉన్నప్పుడు గొప్ప చెప్తున్నాం వాళ్ళ గురించి ఇద్దరు సాక్షులు ప్రపంచమంతటా గొప్ప జనకి సాదృశ్యంగా చెప్తున్నాం అందుకే ఆత్మ చిహ్న పరంగా చెప్పబడింది అదే రీతిగా ఈ ముగ్గురు అనేది కూడా ముగ్గురు అన్నప్పుడు ప్రతి గుంపు సాదృశంగా ఉంటది ఒకటి ఇప్పుడు మనం మూడు గుంపులు చూస్తున్నాం సర్పంలు తేళ్లు గొప్ప జనం అని కాబట్టి ఈ మూడు గుంపులకి సాదృశ్యమైంది కాబట్టి ఈ ముగ్గురిని శిక్షిస్తా అంటున్నాడు తర్వాత ఈ ముగ్గురిని ఎప్పుడు శిక్షిస్తూ ఒక నెలలోగా ఎక్కడ కాపాడలో కదా కాబట్టి సర్పములు తేళ్లు గొప్ప వీళ్ళందరూ రీతిగా దేవుని సేవకులాగానే ఉంటారు బయటికి చూపించుకుంటారు కాని అంతరంగం వాళ్ళు దేవుని సేవకులు కాదు కానీ ఈ అయితే వాళ్ళు సేవకులాగానే కనిపిస్తారు కాబట్టి వాళ్ళు ముగ్గురిని ఒక నెలలో ఉంటారు కదా ఒక నెలలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఒక నెలనా కాబట్టి ఆయన దృష్టిలో టైమ్ థర్టీ డేస్ ఒక నెల అనేది బబులోన్ అనుకున్నారు టైం క్యాలెండర్ పలా నెలకి థర్టీ డేస్ పల నెలకి థర్టీ వన్ డేస్ పలా నెలకి ట్వంటీ డేస్ అని వాళ్ళు అనుకున్నారు బబులోని క్యాలెండర్ వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇక్కడ ఒక నెల అంటే బబులోని క్యాలెండర్ ప్రకారంగా లేక దేవుని దృష్టిలో దేవుని క్యాలెండర్ ప్రకారంగా అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుని దృష్టిలో ఒక నెల అంటే కరెక్ట్ థర్టీ డేస్ ఒక సంవత్సరం అంటే సరే చాలా కాలం అంటాం పది సంవత్సరాలు అంటే చాలా కాలం అంటాం ఒక నెల అంటే చాలా సమీపం ఉంది దగ్గరుంది చాలా ఇంకా టైం లేదు అన్న విధానం చెప్తున్నాడు అమాంతంగా క్షణంలో ఇవన్నీ జరిగిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి ఈ ముగ్గురిని ఆయన శిక్షించబోతున్నాడు ఒక్క నెలలోగా అంటే త్వరలో చాలా క్విక్ గా ఇది జరగబోతుంది మన కాలం మన కాలంలో అన్న విషయాన్ని ప్రభుత్వం జ్ఞాపకం చేస్తుంది మనకి ఏలేగా నేను వారి విషయమై సహనము లేని వాళ్ళను కాగా అంటే ఆయన ఆయన సహనం వెళ్ళిపోయింది ఓర్పు చేసి చేసి చేసి ఎంతో ఓపికతో ఆయన సహనం పోయిందని చెప్తాడు నేను వారి విషయమై సహనము లేని వాళ్ళను కాగా వారు నా విషయమై ఆయాసపడి కాబట్టి ఆయన ఇంకా సహనాన్ని విడిచిపెట్టినాక వాళ్ళని ఎవరు కూడా అన్న విషయాన్ని వాళ్ళు అప్పుడు జ్ఞాపకం తీసుకుంటారు వాళ్ళ జీవితం అంతా ఆయాశబ్దం ఉంటది ఆయన విడిచిపెట్టినప్పుడు అన్న విషయం ప్రభు మాట్లాడుతుంది కాబట్టి నేను ఇకను మిమ్మల్ను కాపుకాయను కాబట్టి ఇక నేను మిమ్మను కాపుకాయను ఈ విషయం బాగా అర్థం చేసుకోండి అంటే ఇంకా మీ మిమ్మల్ని కాపాడను అక్కడ చెప్తాడా దేవుడు ఇక మీద నేను కాపాడను మిమ్మల్ని ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నా ఎందుకు విడిచిపెట్టేస్తున్నా మీరు ఆల్రెడీ వదక్ ఏర్పరచబడ్డవాలి మీరు తృణీకరించారు మన ప్రభుని ఈశాన్ పై తృనీకరించేర కానీ ఈ వాక్యము యుగ సమాప్తిలో క్రైస్తవులకు రాయబడ్డ ఈ ప్రవచనం ఇది మనం దాన్ని అట్లా అర్థం చేసుకోవాలా లేకపోతే ఏమవుతుంది తెలుసా ఈ వాక్యాన్ని ఎప్పటికీ తెలియించండి అట్లా చల్లిసి వెళ్లిపోతాం ఇది ఖచ్చితంగా మన కాలంలో నెరవేరబోతుంది ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఈ రోజు మనకి ఎన్నో విషయాలు ముఖ్యంగా రెండవ వర్షంలో వృక్ష ప్రపంచమంతటా ఇది వాహాటంగా జరగబోయే కాలానికి జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం కాబట్టి ఇక్కడ మిమ్మల్ని కాపుకాయను చచ్చినది చావచ్చును నశించినది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును మీకు అక్కడ మూడు గుంపులు లేవా చెప్పండి మూడు గుంపులున్నాయా లేవా చచ్చులది చావచ్చును అదొక గుంపు నశించినది నశింపవచ్చును మొదటి చనిపోయేది రెండవది నశించిపోయేది మూడవది మిగిలినది ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును మీరు అర్థం చేసుకోలే మిగిలినది ఏంది మూడవ గుంపు మొదటి గుంపు సర్పంలో సాదృష్టము రెండవ గుంపు తేలక సాదృష్టము మూడవ గుంపు గొప్పజలం సాదృష్టం గొప్ప ఏం చేస్తారు చివరికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అంటే ఒకరిని ఒకరు అనేకులు అభ్యంతర పడి ఒకరిని అన్న వాక్యం బాగు జ్ఞాపకం చేశాడు జకర్గా దాన్ని తిరిగి మన జ్ఞాపం వేసి ఇదే వాక్యము మనం కరోనూ చూస్తాం చూడండి ఒకసారి ఇరవై రెండవ భాగంలో మీరు చూపిస్తారు ఎవరన్నా ఇరవై రెండవ అధ్యాయ పదకొండవ అన్యాయమే చేయవాడు ఇక అన్యాయమే చేయ అపౌత్రుడవాడు ఇంకను అపూత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇకను నీతి ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుధుడుగానే ఉండనిమ్ము ఎన్ని గుంపులు నాలుగు ఉంటాయి ఇక్కడ నీతి పరిశుద్ధునికి తేడా చూపిస్తుంది ఇక్కడ వాక్యం మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి లక్ష నలభై మంది పరిశుద్ధంగా జీవిస్తారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పోతారు కాబట్టి పరిశుద్ధులు అంటే లక్ష నలభై మంది సాధన నీతి అంటే గొప్ప జనానికి సాదోషం వాళ్ళు స్వనీతిని ఆధారపడినరు కానీ వాళ్ళు అసలు వెంబడించింది మన ప్రభు నీతిని కదా కాబట్టి అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయను అపూతులైన వాడు ఇంకను అపూతుడుగానే ఉండనిమ్ము కాబట్టి మీరు బాగా తీసుకోవాలి అన్యాయం చేసేది ఎవరు న్యాయాన్ని తప్పించే ఎవరు అంటే వాక్యాన్ని తారుమారు చేసే ఎవరు దుష్టుడే కదా సైతానుడు కాబట్టి సైతాను ప్రతినిధులు సైతాను అనుచరులు అన్యాయం చేసేవాళ్ళు ఈ లోకంలో అపవిత్రులు అంటే చూడండి అపవిత్రత అంటే వాడు చేసేదంతా సరే అనుకుంటాడు కానీ వాడు చేసినంత దేవునికి భిన్నంగా ఉంటుంది దాన్ని అపవిత్రత అంటాం మీరు ఇది అంటే దాన్ని చేసి ప్రభుకి వర్ణన చెప్పడం అపవిత్రతనే కాబట్టి అపవిత్రులు తేళ్ళకి సాదృశ్యం అన్యాయం చేసేవాళ్ళు సర్పాలకు సాదృశ్యం ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలా మీరు అపవిత్రులు ఎందుకంటున్నాం మనం వాళ్ళ పరిశుద్ధత ఉండదు కానీ వాడు అనుకుంటున్న నేను యాజకం చెప్పింది పాటిస్తాను నేను పరిశుద్ధం అనుకుంటున్నాను వాడు అపవిత్రుడు కాబట్టి వాడు రాష్ట్రమైపోతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమ్ము అంటే అడగించడానికి వెళ్లేదు నువ్వు వాడి పని వాడి పని అంతే వాడు చేస్తున్న అన్యాయం యుగ సమాప్తిగా వచ్చేప్పటికీ చివరి అధ్యాయం కదా బైబుల్లో చివరి అధ్యాయము చివరి భాగంలో అది చెప్పబడుతుంది అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయును అపమిత్రున వాడు ఇంకనూ అపమిత్రుడుగానే ఉండనిమ్ము ఉండనిమ్ము లేక ఉండును ఉండును చేయును అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేస్తూనే ఉంటాడు అనుంది కిందోట్స్ అంటారు దాన్ని అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండును నీతి ఆ ఇంకా నీతి మంతుడుగానే ఉండనేమో లేక ఏమన్నా మూడు స్టర్ ఆ మూల సంగము అనునది అంతేనా చూడండి అది మర్చిపో అది పోతే ఎప్పటికీ రాదు ఇంకా మళ్ళాది మీనింగ్ సంఘముల మీద అనునాడు అంటే ప్రపంచమంతటా సంఘాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళంతా గొప్పతనకి సాదృష్టం దేవుడు మనకి ఇవన్నీ విషయాలు జ్ఞాపకం అది మన గొప్పతనం కాదు మన ఇంటెలిజెన్స్ అసలే కాదు మీరు ఎక్కడ తగిలిపోతారో అనేసి ఆయన తగ్గిపోయేకుండా మనల్ని కాచి కాపాడుతూ వీటన్నిటిని చూపిస్తున్నాడు ఎందుకంటే ఈ రోజు ఈ ఫుడ్ నోట్స్ కింద రాయబడ్డా ఈ వచనం ఈ పదం నువ్వు చూసుకోకపోతే మన ఎప్పటికీ కాబట్టి నీతి అంటే ఎవరంటే మూల భాషలో సంఘముల మీద అనుంది అక్కడ సరే ఈ నాలుగు గుంపులు మనకు చూపిస్తుంది దేవుడు కాబట్టి యుగ సామాధికొచ్చినప్పటికీ ఎవరి గుంపులలో వాళ్ళు ఉండిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అంటే ఇంకా టైం అయిపోయింది ఎవరి గుంపుల్లో వాళ్లే ఉంటారు అపవిత్రు అపమిత్రుడుగానే ఉంటాడు అన్యాయస్థుడు అన్యాయస్ లాగానే ఉంటాడు నీతి మంత్రుడు కనిపిస్తాడు పరిశుద్ధుడు పరిశుద్ధంగానే ఉండాలా కాబట్టి మనం తీర్మానించుకోవాలి ఈరోజు నుంచి మనం ఇంకా పరిశుద్ధంగా తయారు కల కాబట్టి ఆయన విమనించాలి మనం ఆయన పరిశుద్ధత సియోను పర్వత ఉన్నత శిఖరానికి సాదృశంగా ఆయన పరిశుభత అంత ఉన్నత స్థితికి ఉంటుంది కాబట్టి మనం కూడా ఆయన పరిశుద్ధతలో ప్రవేశించాల ఆయన పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధతలో మనం నివసించాలంటే మన పరిశుభరచబడ ఆయన ఒకడే ఆయన వాక్యం తప్ప ఏది పరిశుధపరచదు అందుకే వాక్యానికి మనం ప్రార్థన ఇస్తాం నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత పర్షం చేసినా నువ్వు పరిశుద్ధపరచబడవు వాక్యం తప్ప వేరే మార్గం లేదు మీ మీ నడతని మీరు శుద్ధీకరించుకోవాల్సింది కేవలం దేవుని వాక్యం ద్వారానే అని కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ మనం ధ్యానిస్తాం కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ యుగ సమాప్తి జరగాల్సిందే జకర చెప్తున్న వాక్యము యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాల మనకు ఆ విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ మిమ్మల్ని కాపు కాయను చచ్చినది చావచ్చును నశించినది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకుని జిల్లందరిలో నేను చేసిన నిబంధనను బంగము చేయట్లు దానిని కాబట్టి అయన ఒకప్పుడు నిబంధన చేసిండు ఇస్వల్ అది పాత నిబంధన కదా దాని విడిచిపెట్టినాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి నువ్వు సౌందర్యంగా ఉన్న మనిషి నువ్వు ఆయన విర్ర అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇస్వల్ సౌందర్యంగా ఉన్న వాళ్ళు గర్వించారు అది సైతాన్ని గుణగణం కూడా అంతే కదా వాడు ఒకప్పుడు నేను సౌందర్యమైన దూతాన్ని గర్వపడ్డాడు యేచిక గ్రంథంలో చూస్తాము ఏశా గ్రంథాలను చూస్తాము వాడికి సంబంధించిన వాక్యాలు ఎన్ని మనం కాబట్టి ఇస్ సౌందర్యం అన్నప్పుడు ఇస్ ప్రజలతో చేయబడ్డ లేక ఎరుశీలతో చేయబడ్డ నిబంధనని ఆయన భంగపరిచింది వాళ్ళు భంగం చేసారు కాబట్టి ఆయన ఆ నిబంధనని విరగ్గొట్టిండు కానీ బాగా అర్థం చేసుకోండి ఈ వాక్యాలను మనం ధ్యానిస్తప్పుడు పాత నిబంధనని ఆయన ధృనీకరించి విడిచిపెట్టేసి క్రొత్త నిబంధన మనం కనిపించదు ఈ విషయం బాగా అర్థం ఎందుకంటే అబ్రహం చేసిన వాగ్దానం అక్కడ ఆరంభమైంది మనం ఆయన సంతానం కాబట్టి పాత నిబంధన విడిచిపెట్టేసి అనేసి మనము దానికి చదవకుండా ఉంటున్నామా ఇప్పుడు ఇది సంపూర్ణంగా నిబంధన పాత నిబంధన విధానాల నుంచి క్రొత్త నిబంధన విధానానికి నడిపించింది ఆయన మనకు అదొక రకమైన ఏమంటాం దాన్ని యాత్ర నువ్వు పాత నిబంధనలు ఆరంభించి క్రొత్త నిబంధనకి యాత్రకి బయలుదేరినావు కాబట్టి శరీరమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ జీవితంలో నువ్వు సంపూర్ణంగా సాగిపోవడానికి కొరకు మనం ప్రభుని వెంబడించమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆయన ఇక్కడ రీతిగా చూపిస్తుంటే నేను మీతో నిబంధన తులి తెగవేస్తున్నా కాబట్టి మొదటిది ఏంటంటే ఇస్రాయల్ ప్రజలతోని ఆయన నిబంధనని తృచివేసి జ్ఞాపకం చేస్తాడు నిన్ను చెప్పినది యుహోవ వాకు అని మందలో బలహీనములై నన్ను కనుపెట్టుకుని గొర్రెలో తెలుసుకోలేను కాబట్టి బలహీనమైన వాళ్ళు గ్రహించగలరు బలవంతులు గ్రహించలేను అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు బలహీనత బలము దేనికి సంబంధించింది శరణ్ సంబంధించింది కదా బలంగా ఉన్న వాళ్ళు ఈ నిబంధన తెగిపోయినట్లు గ్రహించలేని స్థితిలో ఉన్నారు గాని బలహీనంగా ఉన్నవాళ్ళు దీన్ని గ్రహించగలిగిన గ్రహించగలుగుతున్నారు అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి నువ్వు శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు కానీ ఆత్మలో బలం అంతుంది నీ ప్రభువుని కనుగ్రహించండి బలం కాబట్టి ఆత్మలో బలం ఉన్నవాడే ఈ సంగతులను గ్రహించగలడు శారీరకంగా బలంగా ఉన్నవాడు వీటిని గ్రహించలేడు కాబట్టి ఇక్కడ మళ్ళా చూడండి ఈ మూడు గుంపులను చూపించిండు నాలుగవ గుంపుని ఇక్కడ చూపిస్తున్నాడు అంతే తేడా చిచ్చినది చావచ్చును నశించలేదు నశింపవచ్చును ఒకదాని మాంసం ఒక దినవచ్చును అంటే గొప్ప దినము కానీ బలహీనమైన బలహీనములై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు వీళ్ళు లక్ష నలభై నాలుగు వేల మంది కాబట్టి వారిని నేను కాపాడుతున్నా కళ్ళు వాళ్ళ మీద ఉన్నాయంటే చూడండి అవి విరవడిన దినమున నేను చెప్పినది యోహో అని మందులో బలహీనములై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకు మనము చూడండి గొర్రెల మందుల నుంచి బయటికి వచ్చిన వాళ్ళం కదా కాబట్టి మన బలహీనమే ఓ రీతిగా చెప్పాలంటే చిన్న మంద బలహీనత అవి పెద్ద మందలు అవి కానీ దేవుడు తన నిబంధనని అక్కడ కొట్టివేసిండ జ్ఞాపకం చేస్తున్నాడు అది మనం చూడగలుగుతాం వాడు ఎప్పుడు చూడలేదు ఎట్టి పరిస్థితులు వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు ఎందుకంటే వాళ్ళు ఇంకా లోపల ఉన్నారు కాబట్టి సరే ఇక్కడ చూసిన మనము జక్కరియ ప్రవక్త మన ప్రభుకి ప్రతినిధిలాగా ఉండి ఇక్కడ ప్రవచిస్తుడు ఈ వాక్యం ఏమని పన్నెండవ వర్షాలు మీకు అనుకూలమైన ఎడలా నా కూలి నాకు యుడి లేని ఎడలా మాణివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి చిరి ఆయన యహోవ ఎంతో అబురంగా వారు నాకు ఏర్పర్చిన క్రయధనములు కుమ్మరికి పారవేయమని నాకు ఆగ్గేయగా నేను ఆ మూత్ర ముప్పది వెండిని తీసుకుని యహోవ మందిరంలో కుమ్మరికి పారవేసి కాబట్టివన్నీ మన ప్రభుత్వ జీవితంలో నెరవేరినాయి కుమ్మరి పొలం అన్నప్పుడు దానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా మేము ధ్యానించడం అది పనికిరాని పొలం ఎందుకంటే అక్కడ రాళ్ళు రప్పాలు చెత్తా చెదరము ఉంటది దాన్ని ఎవరు కొనరు ఇప్పుడు మంచి భూమి ఉంటే దానికి అన్ని వాస్తు ప్రకారంగా కరెక్ట్ గా ఉంటే అది స్క్వయర్ గా ఉండి రెక్టాంగులర్ గా ఉంటే కొంటరు ట్రయాంగులర్ గా ఉంటే కొనరు ఇట్లా మూడు చౌకాలు ఉంటే కొనరు ల్యాండ్ అది వాస్తుకి విరుద్ధమని అబులు తెలుసా అని మంచిగా రెక్కా నుండి కొంచెం భాగంగా ట్రయల్ వస్తే కదా దాన్ని కూడా ఈ భాగం ఇది ఆంటీ వాస్తు దీనికి వీలదు అప్పుడేమైంది అంటే ఆ స్థలం విలువ తగిపోతుంది ఇప్పుడు మీరు అపార్ట్మెంట్స్ కొంటప్పుడు కూడా ఎక్కడ అపార్ట్మెంట్స్ పోతే అన్ని అపార్ట్మెంట్స్ అమ్మడిపోతాయి కొన్ని అమృవం ఎందుకంటే వాటికి వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి బార్గెనింగ్ చేసుకుని చీప్ కూడా కోరుకోవచ్చు కానీ హిందూస్ కొనరు వాటిని ఎందుకంటే వాళ్ళకి వాస్తు ప్రకారంగా ప్రాబ్లమ్స్ వస్తాయి రేష్ కాబట్టి అటువంటి ఇల్లు కొనుక్కునే వాళ్ళు వాస్తుని నమ్మని వాళ్ళే కోరుకుంటారు ఏ మతమైన గానీ అవి చీప్ ఉంటాయి అట్లనే ఇక్కడ కూడా కుమారి వాడి పొలము చీప్ ఓవర్ కొనడనట్టు ఆయన కొరకు మన ప్రభు కొరకు ఆ పొలం కొన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆయనని ఎంత చిల్లరగా ట్రీట్ చేసింద్రు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఈ లోకపు దృష్టిలో ఆయన అంత చిల్లరగా ఉన్నాడు ఆయన పుట్టే టైంకి కూడా చిల్లరగానే కనిపిస్తున్నాడు మనుషులకి ఆయన స్థలాన్ని ఇవ్వలేదు ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన సమాజం పెట్టడానికి చిల్లరగా ట్రీట్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ యుగ సమాప్తిలో తిరిగి నెరవేర్తాయి ఎందుకంటే ఈ ప్రవచనము ఎవరు కూడా భవిష్యత్ లో నెరవేరబోతుంది కానీ ప్రభు మనకి ఈ విషయం చూపిస్తుండే పదకొండవ అద్దం అంతా తిరిగి తిరిగి నెరవేరాల్సిందే కానీ యుగ సమాప్తిలో ప్రపంచం అనేది ఒకరినొకరు మాంసము భక్షించుకోవడం అంటే అంటే ఒకరినొకరు అప్పగించుకోవడం ఎట్లా అప్పగించుకుంటారు పైసలు ఇస్తే చెప్తా ఎక్కడ ఉన్న వీళ్ళు ఇష్కర్ పైసలు తీసుకొని ప్రభు నమ్మిండో యుగ సమాప్తిలో బాహాటంగా శారీరకంగా ఉన్న వాళ్ళందరూ ఆత్మస్వరూపంగా ఉన్న వాళ్ళని అప్పగిస్తారు అది ఈ వాక్యం లోని సారాంశం కాబట్టి దీన్ని మనం త్వరగా ముగించుకుంటాం అప్పుడు బంధమును నా రెండవ కర్రమే తీసుకుని యూదవారిని వారికి విసిల్ వారికి కలిగిన సహోదర బంధం ను భంగము చేయనట్లు దాన్ని విరిచితిని ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఎందుకంటే ఏ కామెటరీ బుక్స్ లలో కూడా లేదు ఇది ఇది రెండవ రెండవ కర్ర విరడం అంటే మొదటిది బాగా అర్థం తీసుకోండి మొదటిది ఏంటంటే విశాల్ పేదలని పాత నిబంధన భంగం పాత నిబంధన విధానం నుంచి ఎట్లా దాన్ని నేను చేసిన మీకు మిమ్మల్ని కాపాడుతాను కానీ మీరు దానికి విరోధంగా జీవించరు కాబట్టి నేను దాన్ని విరిచివేస్తున్నా దాన్ని దాన్ని ఆపేస్తున్నా నిబంధన అంటే పాత నిబంధన ఆపేస్తున్నా అని హెచ్చరించి రెండవ నిబంధన రెండవ కర్రను అంటే బంధం అనే కర్రను తీసుకొని దాన్ని తృష్తున్నాడు దాని అర్థం ఏంటంటే అక్కడి నుంచి చెప్పవల మరోసారి బంధమును రెండవ కర్రను తీసుకుని యుద్ధ వారిని పిసల్ వారిని కలిగిన సహోదర సంబంధంను బంగము చేయనట్లు దాన్ని విరిచిస్తుంది ఇది గొప్ప జనమును లక్ష నలభై నాలుగు వేల మందిని దాన్ని విరిచినప్పుడు బాగా తెలుసుకోండి యుగ సమాప్తి కష్టపడికి లక్ష నలభై నాలుగు వేల మంది కొంతమంది ఇంకా అంటుకొనే ఉన్నారు బయటికి రావాలని తప్పన ఉంది కానీ వాళ్ళ ఏదో శరీరము అడ్డగిస్తుంది అదే శరీర సంబంధం ఇక్కడ చెప్తున్నాడు క్రైస్తవ సంఘాలలో ఈ సత్యం గ్రహించిన వాళ్ళు చాలా మంది కూడా మన మనతో పాటు కలిసే కూడా కానీ వాళ్ళ సహోదరత్వం నుంచి బయట రావడానికి వెనక ముందు వాళ్ళు వాళ్ళు నుంచి బయట సంపూర్ణమైన సత్యంలో రాలేరు సంపూర్ణ లౌట సాగిపోదాం అన్నాడు ఉండిపోమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి బయటకు రావాలా బయటకు వస్తుంది సంపూర్ణంగా సాగిపోగలరు గొప్ప జనాన్ని వాళ్ళ సేవ జీవితం ఆ వాళ్ళు బలం వాళ్ళు రాకపోవడం వలన ఈ కర్రని పెంచడం అంటే అర్థం ఏంటంటే బంధం అంటే అంత శరీరకంగా కలిసి జీవించేదని బంధం లక్ష నలభై మంది గొప్ప కలిసి జీవిస్తుంటే వాళ్ళని వేరుపరచడం అన్నట్టు ఈ బంధం విరగ విరగొట్టడం కాబట్టి శారీరకంగా జీవించేదాన్ని విరగొట్టి ఆత్మానుసారంగా ఉండే వాళ్ళని శరీరానుసారంగా ఉండేవాళ్ళని వేరే వేరుపరుస్తా అంటున్నాడు అదే ఈ యొక్క వాక్యము ఈ పదకొండవ అధ్యాయము ముగించేది యుద్ధ సమాప్తి నెరవేర్తి మన కాలంలో నెరవేరుతుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నీ జీవితంలో నా జీవితంలో ఈ వాక్యం నెరవేరింది మనమంతా ఆ శరీరానుసారంగా జీవించే మతస్థుల నుంచి విడిపోయిన వాళ్ళం విడిపోయి ప్రభులు వెంబడించే గుంపులకు వచ్చినాం అదే ఈ యొక్క కరం వినవడం అనే దానికి సాదృశ్యంగా ఉంది ఇది నెరవేరుతుంది మన కాలంలో పదిహేనవ వర్షంగా చెప్పారు అప్పుడు యహోవా నాకు సెలవు ఇచ్చేది ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపర్ని ఇవన్నీ జరిగినాక జరుగుతాయి చూడండి మొదటిది పాత నిబంధన విధానాన్ని ఆపేస్తున్నాడు ఆయన ఎందుకంటే అది పనికిరాదు ఎందుకంటే మా ప్రభు నా కుమారుడు పుట్టబోతున్నాడు కాబట్టి అది పనికిరాదు ఇంకా ఆయన పుట్టినాక మరణించినాక అది దానికి పనికిరాదనేసి దాన్ని భంగపరుస్తున్నాడు రెండవ అది శరీరానుసారంగా వారిని ఆత్మానుసారంగా విమలించే వారిని విడదీస్తున్నాడు విడదీసినాక జరిగేది పదిహేనవ వచనం చూడండి అప్పుడు ఏహో నాకు మనగా ఇప్పుడు అంటే మొత్తము విడిపోయినాక గుంపులు ప్రపంచమంతటా ఇది తానుమక ఏం జరుగుతుంది ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొమ్ కొమ్ము జగన్ చెప్తున్నాడు కాపరి పనిముట్లు తీసుకో మీరు అర్థం చేసుకోవాలా కాపరి పనిముట్లు అంటే ఏంది కాపరి చేసే పని ఏం చెప్పండి అంతే కదా వాడి పనిముట్లు ఏంది నాగలి ఇవే కదా సేవా చేసే పనులు వీరు ప్రకృతి సగం చెప్తే కానీ ఆత్మీయ దృష్టిలో చూస్తే కాపరి సేవ జీవితం ఏంది దేవుని వాక్యాన్ని ప్రకటించడము ఆదరించడము సహాయపడము ఆలోచన ఇవ్వడము వారి గురించి ప్రార్థించడము విజ్ఞాపనలు చేయడము ఇవన్నీ కదే వాడి పని కానీ ప్రభు చెప్తున్నాడు బుద్ధిలోని ఒక కాపరి పనిముట్లను తీసుకోను అంటే సేవా జీవితానికి ఆపోజిట్ భిన్నంగా ఉండే విధానాన్ని చూపిస్తుంది ఇక్కడ అంటే నువ్వు యథార్థతతో సేవ చేయాలా జాలి దయా కరుణ కలిగి సేవ చేయాలా అనేకులని ఆదరించాలా అనేకుల పట్ల కనికరం చూపించాలా నీలో కనికరం ఉండాలా ఇవన్నీ విషయాలు సేవకునికి ఉంటాయి కానీ బుధుడిని సేవకునికి ఇవి ఉండవు అని అక్కడెక్కడో చూసినాం ఇంతకు ముందే మనం తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడేముందుగా దేశమందు నేను ఒక కాపర్ని నియమింపబోతున్నాను ఆయననే నియమిస్తాడు ప్రతి కాపరిని ఆయననే నియమిస్తాడు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి నేను ఒక కాపరిని దేశము ప్రపంచానికి సాధువిశాం ఒక కాపరి అంటే ప్రపంచం అంతటా కాపర్ అని లేపబోతున్నాను నియమించబోతున్నాను ఒక కాపరి అంటే ఒకడు కాదు ఈ విషయం అర్థం చేసుకోండి ప్రపంచం దేశమంతా ఒక కాపరి సరిపోడు దేశంలో ఒక రాజు సరిపోడు కాబట్టి దేశం అంటే మతపరమైన జీవితానికి సాదృష్టము మనం ఎన్నిసీలు ధనించినాం దేశమన్నా భూమి అన్నా మతపరమైన సేవకుల సేవ జీవితానికి సాదృష్టం కాబట్టి దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోతున్నాను అతడు నశించిన గొర్రెలను కనిపెట్టడు అంటే పనికి మాలిన సేవకులని నేను లేపబోతున్నాను అని చెప్తున్నాడు అంటే సర్పంలని నేను వాహాటంగా బయటికి తీసుకురాబోతున్నాను ఈ మధ్య మీరు గమనిస్తున్నారా లేదా హైదరాబాద్ లో అక్కడ పాములు బయటకు వచ్చేస్తున్నాయి చూస్తున్నారా మీరు న్యూస్ పేపర్ల చూస్తున్నారా నేను ఇంటి వరకు చెప్తా ఉంటారు ఈరోజు రెండు పాములు బయటకు వచ్చినాయంట వాళ్ళు చంపినట్ట వీళ్ళు చంపినట్ట పక్క ఇంకొక పాము వచ్చిందంట ఎదురి ఇంట్లో ఇంకొక పాము వచ్చిందంట ఇక్కడ చెప్తా ఉంటారు మా ఇంట్లో రావు పాములు నాకు తెలిసి ఎందుకు రావు ఎందుకు రావు బ్రదర్ నా వచ్చారు మా ఇంటి పక్కన చాలా పాములు ఉన్నాయంట మా ఇంటి వరకు ఇంతవరకు ఒక పాము రాలేదు ఎందుకంటే నాకు తెలుసు ఎందుకు రావు ఎందుకు రావు చెప్పు దేవుడవి వాటిని సృష్టించింది ఆయన ఫస్ట్ వాటిని సృష్టించినాక చివరికి మనల్ని సృష్టించండు అవి మన సహా కదా కాబట్టి దేవుడు తెలుసు మనకు గుడి తెలుసు అవి సహా అనేసి అది నోవా ఓలమ తీసుకోవడం వాటిని లేకుంటే చంపేస్తున్నాడు కదా ఎందుకు పెట్టే దేవుడు అది విధానం అది వాటన్నిటిని ఆయనతో పాటు ఎందుకు పెట్టుకున్నాడు బాగా అర్థం చేసుకోవాలి మీరు కాబట్టి అవి మన సహ సృష్టి కాబట్టి వాటిని మనం చెనుక్కోద్దు వాటిని మనం చంపద్దు ఎందు చంపాలా మీకు అవి తెలుసలేదు పాములు ఎందుకు చాలా అవసరం మనకి పాములు ఉంటే మీ పంటలు కాపాడబడతాయి ఎందుకంటే ఎలుకలు తినేస్తూ ఉంటాయి మీ పంటలు విత్తనాలు తినేస్తే ఎలుకలు విపరీతంగా పంటలు నాశం చేస్తే అందుకే పాములు ఉంటాయి పాములు ఏం చేస్తాయి అంటే రాత్రిలో ఎలికల సాఫ్ చేస్తూ ఉంటాయి దేవత పెట్టింది అంతే మన కొరకు మన పట్ల ఆయన ప్రేమ ఆ రీతిగా చూపించింది ఎందుకంటే నీ పంట ని ఎలుకలు తినేస్తున్నాయి నీ పిల్లలో ఆహారం ఉండలేదు సార్ నువ్వు అదొచ్చు మళ్ళీ ఎలుకలు కూడా బ్రతకాలి కదా అవును ఎలుకలు కూడా ఎలుకలు ఎంత దినాలో ఎంత తినాలా చేస్తే వాటికి శిక్ష అనేది అసలు పెట్టింది దేవుడు సృష్టిని కానీ ఏ పాము కూడా తన దాని తర్వాత వచ్చి కరవదు దాన్ని నువ్వు అది భయంతోనే కరుస్తుంది నేను దాన్ని నువ్వు ఏమనుకుంటే వెళ్ళిపోతుంది దాని దాని స్థితిలోకి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇళ్ళు కట్టడం వలన వాటి స్థావరాలు పోయినాయి కాబట్టి అన్ని బయటకు వచ్చేస్తాయి బయటకు వస్తే మనుషులు భయంతో పోయి కొట్టి చంపేస్తున్నారు అంతే విధానం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి సర్పములతో పోల్చబడ్డ ఆ గుంపు గురించి మాట్లాడుతున్నాడు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను ప్రపంచమంతటా ఇది జరుగుతుంది ఇప్పుడు మన కాలంలో జరుగుతుంది ఆల్రెడీ ఇది అతను నశించుచున్న గొడలను కనిపెట్టాడు కానీ యోహన్ సదాన్ని మన ప్రభు మంచి కాపరి మంచి గొర్రెల కాపరి కదా మన ప్రభు మంచి కాపరి నేను గొర్రలకు మంచి కాపరిని అంటాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే చెడ్డ కాపరి కూడా ఉంది చెడ్డ కాపరి కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు నేను నిజమైన ద్రాక్ష వల్లిని అంటాడు అధ్యాయంలో అంటే చెడ్డ ద్రాక్ష కూడా ఉంది వల్లి అంటే తీగ చెట్టు వల్లి అంటే చెట్టు తీగ మంచి ద్రాక్ష నేను అంటున్నాడు అంటే చుల్లారా చెడ్డ రాక్షంది జాగ్రత్తగా జీవించండి జాగ్రత్తగా గమనించండి నీ బాధ్యత అని ఒక రీతిగా హెచ్చరిస్తున్నాడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఆయన మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టేవాడు గొర్రెలను పోషించేవాడు తాజా మన్నాతో పోషించేవాడు మంచి నీళ్ళ దగ్గర తాపిస్తాడు అతను మంచి గడ్డి తినిపిస్తాడు తాజా నీళ్లు తాపించే గుణగణం మన ప్రభు కానీ ఆయనకి ఆపోజిట్ గా దుష్టు లేపబోతున్నాడు దుష్టునికి పని అప్పగిస్తున్నాడు అని చెప్తుంది ఇక్కడ కాబట్టి వేరే ఒక ఏమంటున్నాడు నేను ఒక కాపర్ని ఏమి పోవచ్చు అతను నశించిన గొర్రెలను కనిపెట్టాడు ఎందుకు కనిపెట్టాడు పని పని గొర్రెలు అమ్ముకోవడం గొర్రెలను తినడం ఇక్కడ ఉంది ఇంతకు ముందు చూసినాం నాలుగవ వచనంలో కాబట్టి చేయకొచ్చేటప్పటికూ ఇటువంటి సేవకులు ప్రపంచం అంతటా ఈ ప్రవర్శనం నెరవేరుతుంది మన కాలంలో చూడండి గొర్రెలు కనిపెట్టడు చెదిరిపోయిన వాటిని వెదకడు ఆయన తప్పిపైన గొర్ర గొరవ వెతికింది కదా అది ఎందుకు చూపించింది మనకు కుప్పనం ఆయన గుణగణం అట్లుంటుందని చెప్తున్నాడు కాబట్టి నువ్వు కూడా అటువంటి గుణగణం కలిగిన వాళ్ళవే తప్పిపైన గొర్రెల గురించి నీతో నీ సేవలో ఉన్న తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి కొన్ని వాటి గురించి వెతకాలి అందుకే అప్పుడప్పుడు ఫోన్లు చేయాలా వాళ్ళ ఇంటికి పోవాలా కష్టమే ఆయన పోక తప్పదు పోయి స్పెండ్ చేయాలా టైము వాళ్ళని ఆదరించాలా ప్రార్థనలు నడిపించాలా అది మన విధానం ఎందుకంటే తప్పిపైన గొర్రకొరగా ఆయన మనం కూడా ఆ రీతిగా చేయాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన మంచి గొర్రె కాపాలి కాబట్టి ఆయనకి ఆపోజిట్ గా ఆయన ఒక కాపలి లేపబోతున్నాడు ప్రపంచమంతట ఈ సేవకులు ఎట్లుంటారు దాని బాగు చేయడు అంటే బాధలలో కష్టాలలో ఉన్న గొర్రెలని బాగు చేయడు పుష్టిగా ఉన్న దాన్ని కాపు కాయడు కాని వాటి మాంసం ను వాటి డెక్కలను తుత్తు నీళ్ళుగా చేను చివరికి ఇట్లా జరుగుతారు చివరికి గొర్రెలన్నీ తుత్తు నీళ్ళుగా చేయబడతాయి అంటుండ్రు అది విధానం అంటే ఈ కాపర్లు వాళ్ళని మొత్తం దోచుకుంటారు ఇది పవన్ మనకి ఎప్పటి చూపిస్తున్నాడు ఇప్పుడు కొత్తగా ఏం చూపిస్తున్నాడు కానీ మనం ఆశ్చర్యపోతలేం ఇవి ఇవేమైనా మన విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకు బలపరచడం వరకు ఆయన చూపిస్తుండడు ఇంకా టైం దగ్గరకు వచ్చింది ఇవన్నీ నెరవేరేది బాహాటంగా దేశంలో లేపుతున్నాడు కాబట్టి గొప్ప గొప్ప సేవకులు వస్తున్నారు ఈ లోకం దృష్టిలో సరే నిజంగా దేవుడి సేవకుల కాదని అనేది నీ బాధ్యత కాదే కాదు నువ్వు తీర్పరి కాదు కదా ఈ లోకంలో బట్ నీ బాధ్యత కానే కాదు ఇవి నెలవెళ్తున్నాయి అంతే అవి నువ్వు ఆశ్చర్యపోవచ్చు ప్రపంచం అంతా వాళ్ళు గొప్ప జనం యొక్క ధనం ఎందుకంటే వాళ్ళు బాగా క్రొవిన వాళ్ళు బాగా క్రొవిన వాళ్ళంటే వాళ్ళు సంపూర్ణంగా ఐశ్వర్యం సంపాదించుకున్న వాళ్ళ మనసు ఐశ్వర్యం మీద ఉంది లోకపు ధనం మీద ఉంది గొప్ప జనం బాగా సంపాదించుకుంటారు పెద్ద పెద్ద జాబ్స్ ఐటీ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఫారెన్ కంట్రీస్ లో జాబ్స్ చేసి కోట్లు కోట్లు లక్షల సంపాదించుకున్న జనం గొప్ప జనం క్రిస్టియన్స్ దగ్గర ఉన్నంత డబ్బు మంది ఉండదు ప్రపంచంలో తెలిసిన విషయమే గానీ ఎప్పటి నుంచో చూపిస్తుంది దేవుడు కాబట్టి గొప్ప ఇటువంటి సేవకులు లేసినారు ఎందుకంటే వాళ్ళు ఆ ధనాన్ని అంతా అది విధానం ఎందుకంటే నీవు నీ ధనం మీద మనసును పెట్టుకున్నావు అది వ్యామోహం తర్వాత అది నీ దగ్గర దొరకకుండా నీ నుంచి దూరం ఎగిరిపోతుంది అంటాడు అదే ఇది విధానం ఇక్కడ నెరవేరుతుంది కాబట్టి కొవిన వాటిని వాటి మాంసాలను భక్షించుచు వాటి డెక్కలను తుత్నీలుగా చేయిచుండును మందను వినాడు పనికి మాలిన శ్రమ కాబట్టి ఫస్ట్ వాడు ఎందుకు నియమించబడ్డాడు గొర్రెలను నాశనం చేయడానికి కొరకు నియమించబడ్డాడు తర్వాత వాడు కూడా నాశనం అని చెప్తుడు ఎందుకంటే సర్పములు తేళ్లను దేవుడే నియమించిండు గొప్ప జనానికి బుద్ధి కలిగించడానికి లేకపోతే గొప్ప జనం పోతారు ఆయన ప్రేమ ఆ రీతి ఉంటది కాబట్టి ఆయన వారికి శిక్షించకపోతే వాళ్ళందరూ శాశ్వతం కాబట్టి ఎవరు శిక్షించాలా అందు కొరకు సర్పంలో తెల్లని ప్రభు ఇక్కడ మనసారి జ్ఞాపకం తర్వాత సర్పంలో శిక్ష మందను వినడం పనికి కాపరికి శ్రమ అతని అతని చెయ్యి కొడి కను అంటే అతని శక్తిని పోగొట్టుకుంటాడు వివేచనడు సత్యాన్ని అటువంటి కాపరులు అతని ఎండిపోవును అతని కుడి దృష్టి బొత్తిగా తప్పును అంటే చివరి కష్టపడికి వాళ్ళు సంపూర్ణంగా శక్తిని కోల్పోతారు చివరికి సంపూర్ణంగా సత్యాన్ని కోల్పోతారు ప్రభు నామం ప్రకటిస్తున్నారు గాని వాళ్ళు బయటికి భక్తి పరులే గాని శక్తిని ఆశ్రయించేవారు వీడి గురించి మాట్లాడబడ్డ ఈ యొక్క వాక్యం మనం ఇక్కడ వాక్యాన్ని ముగించుకుందాం వచ్చేవారము 12 13 పదమూడు చిన్న చిన్న పుస్త చిన్న అధ్యాయాలే వచ్చేవరం బహుశా పన్నెండు పదమూడు అయిపోవచ్చు లేక పద్నాలుగు కూడా మనం ఆరంభించవచ్చు ఎందుకంటే పన్నెండు పదమూడులో ప్రపంచం వద్దట ఉన్న అబద్ధ బోధని ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉంటాడు ముఖ్యంగా పన్నెండవ అధ్యాయంలో దేవుని యొక్క భారం ఏందనేది అక్కడ చెప్పబడింది కొంతకాలం క్రిందట మనం ధ్యానించడం ఆ వాక్యాన్ని మన ప్రభు భారం ఏందనేది ఆ పన్నెండవ అధ్యాయం అంతా దానికి సంబంధించింది దాని తర్వాత పదమూడవ వచ్చంలో గొప్ప జనము సర్పండి తేళ్లు ఏరీతిగా నశించిపోతాయి గొప్ప జనం ఏరీతిగా శ్రమల గుండ బయటకు అక్కడ మనం చూసినాం కొంతకాలం కిందట తిరిగి మనం చూస్తాం ఇవన్నీ ప్రపంచమంతటా జరగబోయే విధానాలు ఇవన్నీ ప్రపంచం అంతటా జరుగుతాయి అన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు వాటిని ఆ రీతిగా దేవుని బిడలు ధ్యానించాడు ప్రభు మనకు ఆ విషయాలు జ్ఞాపకం చేసింది కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా ధ్యానించాం ప్రవ్వా మా తలంపులను తీసివేసేయండి నైనా మీ తలంపులను మేము చోటిచ్చేలాగా సేపడండి ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అవసరం నా గొప్పతనం కొరకు కాదు ఇవి మీరు నాకు ఇచ్చారు నా నాలెడ్జ్ నా ఇంటెలిజెన్స్ నా విజ్డమ్ అందరికీ చూపించుకోవడం కాదు కాదు మీరు ఇవి నాకు ఇచ్చినాయి ఒక పని నిమిత్తమై ఇవన్నీ మాకు చూపించినారు మా విశ్వాసాన్ని బలపరిచి ఇంకా మిమ్మల్ని అనుమానించకుండా సంపూర్ణమైన నిశ్చయిత కలిగి మీ అందు సేవని కొనసాగించుకోవడం కొరకు మీరు ఇవన్నీ మాకు చూపిస్తున్నారు మరి విశేషంగా ప్రవ్వా గొప్ప జనాన్ని కొరకు మీరు మాకు చూపిస్తున్నారు బంధమను కరాని మీరు తెంచి వేసి శరీర సంబంధంగా ఉన్న యూదులను ఇసలను విడి విడదీస్తున్నారని మీరు మాకు మాట్లాడే రోజు అవును ప్రవ్వా లక్ష నాలుగు వేల మందిని మీరు గొప్ప జనంలో నుంచి బయట తీసుకొచ్చినారు నాయన దాన్ని బట్టి మీకు ఎంతో దాని బట్టి మేమేమి అతి చేయిస్తలేం ఇది కేవలం మీ ప్రేమనే మమ్మల్ని ఎంతగానో స్పెషల్ గా మీరు కొనుక్కున్నారు సకల గోత్రంలోంచి దాని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రాబ్ మేము దేని విషయంలో కూడా తన అతి చేయిస్తలేం అది మాకు దూరం అవును గాక కేవలం మీ యొక్క శిలవనంలోనే మేము హత్య చేస్తున్నాం ప్రభావ భయంకరమైన దినాలలో మేము ఉంటున్నాం క్యాష్ లెస్ సొసైటీ తయారైంది బ్యాంక్స్ లో ఈరోజు క్యాష్ లేదు ఏ బ్యాంక్స్ లో కూడా క్యాష్ లేదు ప్రభావ పేదవాళ్ళు చాలా భయంకరంగా అలాడిపోతున్నారు బిజినెస్లు అన్ని దెబ్బతించున్నాయి ఎవరస్తులకి ఉద్యోగాలు ఉండలేవు ప్రభావ అల్ల కలలో మీరు మా మాట్లాడుతున్నారు కానీ ప్రభావ వాటన్నిటిని అరికట్టమని ప్రార్థిస్తున్నాం కేవలం మిబల నిమిత్తమై ఆ రీతిగా చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సిటీకి భూకంపం రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ రక్తపాతం ఆపియమని ప్రార్థిస్తాం అవన్నీ ఆపిపోయాలంటే ప్రభా గొప్ప జనము సత్యాన్ని గ్రహించి బయటికి రావాలని మేము ప్రకటించకపోతే వాళ్ళు రాలేరు మాకు శక్తిని అనుగరించమని ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం అనుగరించమని ప్రార్థిస్తున్నాం మాకు మంచి మనసును అనుగ్రహించండి ఆయన ఇవన్నీ ధైర్యంగా ప్రకటించే మనసు అనుగరించండి ప్రతిక్షణము ఎలా వేల సిద్దపడి ప్రకటించే బిడ్డలు గమ్మని తయారు ప్రార్థిస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ ని మీరు ముట్టండి తాకండి ఆశ్రయించండి మీ రక్తాన్ని కుమరించండి వారి నిధుతో మీద మీ యొక్క రక్తాన్ని ముద్రించుకోండి ప్రవా ఎట్టి పరిస్థితుల్లో మృత్యు ప్రవ్వాళ్ళ ముట్టడానికి వీల్లేదు భయంకరమైన తెగుళ్లు రాబోతున్నాయి అని మీరు మాతో మాట్లాడినారు భయంకరమైన రోగాలు రాబోతున్నాయని మీరు ఎన్నిసార్లు మాత్రం హెచ్చరించినారు ఆ రీతిగానే వచ్చినాయి ప్రవ్వా కానీ గోశాణ ప్రాంతంలో ఉన్న ఇశాల్ ఎటువంటి తెగులు ముట్టలేదు మేము అది విశ్వసి మీరే మీలోనే మేము దాక్కోవాలా ప్రవ్వ మీరే మా గోషైన ప్రాంతం మా మీదికి ఎటువంటి తెగులు రానియకుండా మా కుటుంబికులకి మా రక్త సంబంధుల మీదకి అవి రానియకుండా వారిని కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం వారందరి సత్యాన్ని గ్రహించి విజృంభించి మీ కొరకు సేవ చేసే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ రక్త సంబంధంలో ఇవన్నీ విషయాలు చెప్పాలంటే వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది కాని అటు ఆలోచించకుండా ప్రవ్వ మీరు హెచ్చరించిన విధానంగా ధైర్యంగా వీటిని వాళ్ళకి చెప్పాలా ప్రవ్వ సిగ్గుపడకుండా ఏమనుకుంటారో అని ఆలోచించకుండా వీటన్నిటిని మేము అనేకలకు ప్రకటించాలా అటువంటి ఆత్మను పుట్టించామని ప్రార్థిస్తున్నాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క ఆత్మీయనపై దయచేయండి దూతల కాపులు దయచేసి సురక్షితంగా ఇంటికి చేర్చమని బిడల జీవితాలు స్థిరపరచండి వాళ్ళ మ్యారేజ్ సెటిల్ చేయండి ప్రవ్వా ఆరోగ్యాలు స్థిరపరచండి ప్రవ్వా స్వస్థతలు దయచేయండి ప్రవ్వా అనుమానం తీసుకొచ్చిన దురాత్మలను ఏసన్న పాత్ర బంధించండి ప్రతి డి మనిస్పిరేషన్ ఏ శ్రీకృష్ణ పాత్ర ప్రార్థిస్తున్నాం మీ అందరూ స్థిరమైన మనసు కలిగి ముందు పోయే బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఇక వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ